కలి స్తోత్రం ప్రభా పరిశుద్ధరా గొప్ప దేవ మీకు వందనాలు ప్రభా ఏసుమం బట్టి ప్రభా మీ యొక్క కృపల్లో ప్రభా మొక్కరించి ప్రార్థన చేయ నీకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు ప్రభా వేసే ఎంతో మందికి యొక్క ధన్యత ఈ యొక్క భాగ్యాన్ని మాకు ఇచ్చిన ప్రభా ఆ యొక్క కలవరి లో మీ యొక్క పరిశుద్ధమైన రక్తంలో ప్రభా అందుబట్టి మీకు లెక్కలేనని వందనాలు వేసే ప్రభా దేవ మీకు లెక్కలేనని వందనాలు ప్రభా మీరు వచ్చేంత వరకు ప్రభా మొక్కరించి ప్రార్థన చేసే భాగ్యాన్ని ప్రభా మాకు దహ్యమైన అడిగి వేడుకుంటున్నాం హిషా మీ యొక్క కృపలో మీ యొక్క కనికరములు దేవా సాయపడి ప్రభావిస్తే అనేకలను సిద్ధపరచాలా మేము కూడా సిద్ధపడి ఉండాలా మీ యొక్క పశువు ఆత్మ శక్తిని నడిపించేత మమ్మల్ని నడిపించి మీ నామం ని మహిమపరిచే బిడ్డలాగా ప్రతి ఒక్కరిని తయారు చేయ క్రీస్తు మహోన్నత నామములను ప్రార్థన చేస్తున్నాం తండ్రి పాట పాడతారా దివ్యా మధు ఆయున సన్నిధి ప్రతికోనోసుమము పేరా ప్రతి నోతా నొందో ప్రభు రానమా betu nitho gana ma haleluyah raguna mama stutintum haleluyah haleluyah sunimeke stutintum haleluyah haleluyah raguna mama stutintum haleluyah haleluyah sunimeke stutintum మధుర మధుర ఆత్మీయాకలి కీర్చే మధునామం ఇమం వినామం అన్నీ నామృ పున్నతమైనామం హలిను प्रभु का हम स्तुतिइंतम हालेलुया हालेलुया अनुद्वित्यम स्तुतिइंतम हालेलुया हालेलुया प्रभु का हम स्तुतिइंतम हालेलुया हालेलुया अनुद्वित्यम स्तुतिइंतम आमुण्यामय नाम आदरनीय गीत नाम భూలోక మంత్రటి లో నా ఆరాధన ఏ నామం పదివేల నామం పూజేసుమం ఈ లోక మంత వరు నామం హూయా ప్రభునామం సుఖీ హ తదు నృన్ అంత్యంతు పాపామత్యమీననామం జాతాత్ రోడించి శక్తికర నాం మరణమును మరణము ద్వారా తోడించినా లోకమునకు నిత్యా జీవం కలిగిన నానామ హుయా ప్రభు నా మము తీయా అవీం హల యు ప్రభు నా మం పుతీ హుయా ఎవరికి ప్రేరేట్ అని కలిగితే వాళ్ళు ఇమ్మీడియట్ అవుతుంది అంటే టైం సేవ్ అవుతుంటది మనకి ఇప్పుడు నేను ఎట్లా డెసిషన్ తీసుకున్నాను ఈరోజు అట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒక క్విక్ గా డెసిషన్ తీసుకుంటే టెన్షన్ ఉండదు అన్నట్టు మనకి సరే రా పరిశుభ్ర గారు దేవం మీకు అనరాన్ని ఆయన రూపాయల పదే పోతా లేదయ్య దర్శన కాలం అంటే మమ్మల్ని సురక్షితంగా కాపాడనందుకు మీకు ఎంతో వాళ్ళు సజ్జలెక్కులు మీకు ఎంతో వాళ్ళనాలు ఈ దినానికి మీకు నూతనమైన కృపర్మ గురించి అనిపించండి మేము ప్రతి మార్గంలో సరళం చేయండి చెయ్యి ప్రతి పనులు విజయవాడ గురించి బహున్నతలు తండ్రి మీకే పిలిపాలేనా గృపగలుగుతీ మీకే వర్ణాలు ఏంటయ్య మాకేందరం మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి నేను ఏదైతే మీ కొరకు సాక్షిలో జీవించాలని నడిపించండి ఏదైతే తండ్రి ప్రవర్తన మీ ఉగ్రత నుంచి మనుషులని కాపాడాలను మీరే మాకు మార్గం చూపించండి ఎందుకంటే మీరు మాకు ఎహ్గా ద్వారా మాట్లాడాలయ్యా ముప్పై ఎవరు నా ఉగ్రతకి అడ్డంగా నిలబడతారని ఎవరు లేరు ఈ రోజు ప్రభావ అందరు ఎటు చూస్తున్నారు వ్యాక్సిన్స్ కొరకు కానీ ప్రభావ నేను తన్మలి ఆయన తన్మలి పండ సందరు ఎవరిందాం ప్రభావ మీరే మా దేశాన్ని మా ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా మీ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తుంది ఎందుకంటే ఎరుసలేని కొరకు ప్రార్థించమన్నారు నేనా అవునైనా అది పరమ ఎరుసలేమని గ్రహించలేదు క్రైస్తవులు చరిత్రమైన ఎరుసల గురించి ప్రార్థించినైనా కానీ మాకు అర్థమైంది గురించి ప్రార్థించమన్నర ప్రతిరోజు నేను పరమ ఎరువ గురించి ప్రార్థాం వాళ్ళు సత్యంలోకి రావులాగిన బొబులోని విడిచిపెట్టి మిమ్మల్ని విమరించి బిడ్డలుగా తయారు చేయలాగిన సైగుప్తని విడిచిపెట్టి ఎర్ర సముద్రం దాటి అది దాటి వాగ్దన దేశం అడుగుపెట్టి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థినాం ఎందుకంటే అది సమీపంలో అవకాశం కానీ తరం తండ్రి ఎర్ర సముద్రం దాటినారు గాని జీవర్ధాన్ని దాటలేకపోయినారు ప్రభా అవునైనా రెండో తరము వాగున దేశం అడుగుపెట్టింది కానీ ఆయనతో అతి పరిశుభ్ర స్థలంలో అడుగు పెట్టిన పేరుతో కానీ మూడవ తరమైన కడితలను మీరు ఏర్పరచుకున్నారు తండ్రి అందులోని అడుగు పెట్టడానికి అతి పరిశుభ్ర స్థలంలో మమ్మల్ని అందరినీ యాజకులుగా రాజులుగా మార్చుకున్నందుకు నీకు అందరాలి కాబట్టి నేను ఏ రీతి వైపు మేము చేయించాలని ఒక మార్గం చూపించమని సుక్రియ ప్రార్థిస్తున్నాను తండ్రి పోయిన వారము తిమోదిన మొదటి పత్రిక మొదటి వచనంలోని ఒక వాక్యాన్ని మనం చూస్తా దేవుని అంటే మృతరాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో నవ్ ద స్పిరిట్ స్పీ ఎక్స్ప్రెస్లీ అంటే దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు పేటగా అని వాక్యం చూడండి అయితే కడవరు కొందరు అబద్ది కుల వేషధారణ వలన మోసపుకి ఆత్మలందును మోసపుకి ఆత్మలయందును దైమ్ల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస దృష్టిలోకి తల్లి ఆత్మ తేటగా చెప్పుచున్నాడు బహు తేటగా ఆత్మ మాట్లాడతాడు దేవుని యొక్క ఆత్మ మాట్లాడతాడు ఎందుకంటే అది ఆత్మ అది కుమారుని ఆత్మ కాబట్టి ఎంత తేటగా మాట్లాడుతున్నప్పుడు కడవరి దినంలలో ఉన్నప్పుడు మనం కలిసి ఈ అందులో ఏం జరుగుతుందంటే ఆ దినములలో కొందరు ఆ అభిక్కుల వేసధారణ వలన మోసపోతారు కొందరు మోసపోతారు ఇంగ్లీష్ లో చాలా ఆర్చరంగా ఉంది ఇంగ్లీష్ లో రీతిగా ఉంది ఇక్కడ ఇంకో రీతిగా ఉంది పర్లేదు అబ్బా కొందరు అభర్దిక్కుల వేస ధరణ వల్ల ఆత్మల ఏంటో అంటే ఈ రోజు ఉంది అభర్దిక్కులున్నారు వేసధరణ కలిగిన వారు ఉన్నారు మోసపరచేవారు ఉన్నారు ఇవన్నీ ఆత్మ ద్వారా వెళ్తుందంటే మోసపరచు ఆత్మ అంటే దుష్టుని యొక్క ఆత్మ ద్వారా కొందరు ఈ రీతిగా ఉంటారు అన్నట్టు ఎట్టుంటారు వేసరక్కులు మోసపురముల ఎందులో దాని తర్వాత దయ్యముల బోధ ఎందు డాక్టరీ అంటే ఇంగ్లీష్ల బోధ అంటే డాక్టరీ ఇంగ్లీష్ కాబట్టి డాక్టరేన్స్ ఉన్నాయి బైబుల్లో డాక్టరేన్స్ ఉన్నాయి దయ్యాల డాక్టరేన్స్ ఉన్నాయి ఏసు ప్రభు డాక్టరీ కూడా ఉన్నాయి అపోసె డాక్టరీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రవక్తల డాక్టరేన్స్ కూడా ఉన్నాయి పాప్రవక్తల బోధలు ఉన్నాయి ఇక్కడ ఏమవుతుందంటే కడవరి వినములు అంటే కడవరి అన్నప్పుడు అంత్యజనం చివరి భాగాన్ని కడవరి అంటాం అంత్య దిన చివరి దశకు వచ్చిన దాన్ని కడవరి దినం అంటాం అంటే ఇప్పుడు మనం ఉంటుంది కడవరి దినంలో అంత్య దిన ఆరంభమై రెండు సంవత్సరాలు అవుతుంది వర్ల రాజ్యంలో సమీపించిందని ఎప్పుడైతే బాప్తిజం చేయో అను వాక్యం ఆ రోజే అంత్య దినం స్టార్ట్ కానీ అది కడవరి దశకు వచ్చిందంటే లాస్ట్ పాయింట్ అన్నట్టు ఇంకా ఆ ఏం జరుగుతుంది కొందరు ఏ రంట అభికుల వేసుధరణ వలన మోసపచ్చు ఆత్మలు ఎందులో అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు వేషగారకులైన సేవకులు వీళ్ళందరూ మోసపరుచు ఆత్మలందులో బోధనని లక్ష్యం ఇస్తారంటారు కాబట్టి ఏం జరుగుతుంది దయ్యలు బోధనట్లు చెప్పండి దయ్యాలు బోధ చెప్పవు కదా చెప్పలేవు కదా కాబట్టి దయ్యాలు దుష్ట ఆత్మలు ఇవన్నీ ఇవి మోసపరుచు ఆత్మలు ఎక్కడ ఉంటాయి అంటే సేవకులలో దూరుతాయి బోధించే వాళ్ళ దూరుతాయి దూని బోధిస్తాయి అన్నట్టు నీలో దేవుని ఆత్మ ఉందా సైతాన్ ఆత్మ ఉందా అనేది ఎట్ట తెలుస్తుంది తెలుసా ఈ గుణగణాలు నీలో ఉంటాయి అబద్ధాలు చెప్పేవాడివైతే వేసు అంటే పైకి భక్తిగా ఉంటావు లోపల అపవిత్రంగా ఉంటావు దాని మోసం చేసేవాడిని ఉంటావు మనుషుని మోసపరిచేవాడి నువ్వు లాగా ఉండవు అనుకో అవి అవి ఉంటే నువ్వు ఆత్మలు ఉన్నట్టే నువ్వు ఎంత పరిశుభ్రంగా కనిపించినా బయటికి గానీ ఈ గుణగణాలు ఉంటే మటుకు ఖచ్చితంగా ఆ దయ్యంలో బోధైంది ఉన్నావు దయ్యంలో బోధ బోధించేవాడు దయ్యం అనుచరులు సైతాన్ అనుచరులు ఆ హబ్బు దగ్గర నాలుగు మంది ప్రవక్తలు సైతాను ప్రవక్తలాగా మారిపోయారు వాళ్ళు దేవుని ప్రవక్తలే ఒక దిక్కు యహో దేవుని ఇంకొక దిక్కు సైతానికి అమృత అయినరు చెప్పండి సైతాను అంటున్నాడు దేవునితోని తండ్రితోని నాకు ఆజ్ఞాపి నేను వాళ్ళ నోట్లో ఉంటా అంటే దేవుడు ఎట్లా ఆజ్ఞాపిస్తాడు తన బిడలకు నాగార్థం చేసుకోండి ఎట్టి పరిస్థితుల సైతానికి ఆజ్ఞ ఇవడు తన బిడ్డల నోట్లకు దూరడానికి తన బిడ్డలలో అపవిత్ర ఉంటేనే తప్పిపోతేనే తన బిడ్డలలో అపవిత్ర ఉంటేనే తన బిడ్డలు తప్పిపోతేనే ఆజ్ఞను అతిగమితనే కానీ సైతానికి పర్మిషన్ ఇవ్వడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు అంటే తన బిడ్డలు సరి చేయడానికి కొరకు వాళ్ళని శిక్షిస్తాడు కుమారులు శిక్షించబడకపోతే వారు దుర్బీజనే అంటారు ఎద్దులాస్త పత్రికలు ఆ తగ్గుండవద్దకుంటాం కాబట్టి కుమారులు శిక్షకు పాత్రలు ఎందుకు అంటే వాడు కుమారుం లాగా తయారు కావాలంటే మనకి శిక్షణ అవసరం లేకపోతే వాడు దుర్బీజంగా తరలితారంటే కుమారుడు కారన్నట్టు కుమారుడికి ఆపోజిట్ దుర్బీజం అంటే వ్యధికారంలో పుట్టిన వాడిని అంటారు తండ్రి లేనివాడు తల్లి అంటారు తెలుగులో ఇంగ్లీష్ బైబుల్ అయితే బాధడనే ఉంది అది చెడ్డ మాటనే కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉంది అట్లా అంటే తల్లిదండ్రులు లేనిగా వాడిని బారచన్నట్టు మీ తండ్రి ఎవరో తెలియదు మీ తల్లి ఎవరో తెలియదు కానీ మనం అట్లాంటి పాదాలు వాడము కానీ ఆయన ఎందుకు శిక్షిస్తాడంటే నువ్వు రచత్తుల్లో పడిపోతున్నావు ఒక దిక్కు హలలీయ పాటలు వాడుతున్నావు ఇంకొక దిక్కు అపవిత్రతలో పడిపోతున్నావు కాబట్టి నేను అపవిత్రత నుంచి బయటకు తీసుకొని రావాలంటే మీ శర్రాన్ని శిక్షించక తప్పదు ఇప్పుడు సాధారణంగా మనం మన మధ్యలో ఏమన్న ఎందుకు యాక్జెన్స్ అయితే అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వాళ్ళు అవిదే చూపిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులకి తిరుగుబాటు తరం కాబట్టి తల్లిదండ్రుల మాట వినకుండా దానికి అపోజిట్ గా కాబట్టి అంటే వినేత లేని పిల్లలు అన్నట్టు వీళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు ఒకది ప్రార్థన చేస్తున్నారు ప్రభు నా పిల్లల్ని కాపాడు ప్రభు అంటే మార్చుకో ప్రభు అని ఎట్లా మార్చాలి చెప్పండి శిక్షించకపోతే మారరు కదా వీళ్ళు అందుకో రీతిగా యాక్సిడెంట్స్ రావడము వాళ్ళకి శ్రమలు కావడము బాధ వాళ్ళు భరించక తప్పదు బాధ భరించకపోతే వానికి దానికి విలువ తెలియదు శ్రమ లేకపోతే సుఖము విలువ అంత సుఖం అసలు అసలే విలువ అందుకు శ్రమలుగుండక తప్పదు కవిత జీవితం ఎందుకు సుఖాన్ని ఆశ్రయించింది కాబట్టి ఏషావు లాగా భకుండా కాబట్టి అది పడిపోతుంది అనేది బాధ చూడండి దాని దయ్యముల బోధయముల నుంచి విశ్వాస ద్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు ఇది జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దేవుని ఆత్మ చెప్తుంది విశ్వాస ద్రష్టులు అవుతారంటే ఇంగ్లీష్ లో ఏముందంటే దే విల్ మూవ్ అవే ఫ్రమ్ ఫెయిత్ అని ఉంది దే విల్ మూవ్ అవే ఫ్రమ్ ఫెయిత్ కాబ డిపార్ట్ ఫ్రం ఫైట్ ఇంకా కరెక్ట్ విన్న పదం డిపార్ట్ ఫ్రం ఫైట్ విశ్వాసం నుంచి వాళ్ళు కదిలిపోతారు కానీ వాళ్ళు కదిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా అనేది ఒక విశ్వాసం సాధారణంగా ఒకసారి రక్షణ పొందినాక నీకు విశ్వాసం వచ్చినాక విశ్వాసం పోదు నుంచి నువ్వే దాని నుంచి బొమ్మాలా వాక్యం కాబట్టి చాలా మంది విశ్వాసంలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే అబద్ధాన్ని నమ్మి మోసపుచ్చు ఆత్మల ఎందు దయ్యం బోధ ఎందు నమ్మిత వచ్చి వాళ్ళు కలిగిపోతున్నారు ఆ వాక్యానికి జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఉండకుండా మనం విశ్వాసం ఇతను విశ్వాసంలో అంచెలంటే ఎదగాలని ముఖ్యంగా ఇది రేపటి మరి విశేషంగా చూపిస్తాను ఈ అబద్ధ బోధ ఎట్లా ఉంటుంది అని ఇక్కడ అని చెప్పిండు అబద్ధాలు చెప్పడము మోసధారణ వేసధారణ దాని ఆ ఆ వివాహాన్ని నిషేధించారు ప్రపంచమంతట స్ట్రాటజీ దోధ చర్చెస్ ఉంది వివాహాలు చేసుకోవద్దాన్ని కేథలిక్ చర్చలు చెప్తారు కదా వివాహాలు చేసుకోవద్దని మూడవ శ్రమంలో చర్చి పెరిగిలు తీసుకోద్దని తర్వాత ఈ ఆహారం తినొద్దు ఈ మటన్ తినద్దు ఆ చికెన్ తినద్దు ఈ దోధి దాని తర్వాత వీటికి సంబంధించిన విషయాన్ని మరి రేపు మరి విశేషంగా చూపిస్తాను అటువంటి కురుపణకు అనుగరించడానికి ఆదిద్దాం పరిశుభ్ర రోజు దేవం మీకు మనరాలు అయినా ముఖ్యంగా అండి మీరు చూపించినట్టని అంత్య కాలంలో తన కలవరి కాలంలో అయినా చివరి భాగంలో విశ్వాసం నుంచి తెలియపోతున్న మనసు ఉందని కానీ మేము విశ్వాసం ఎదుగులాగా చెప్పడం మనకు ఆధ్యం ఆ రోజు బారిన పండవ స్పష్టపరచండి అది ఇది అనేది మరో ట్రిప్ వేస్తుంది ప్రపంచమంతట మరి ఒక మిలియన్స్ కనుకరించండి క్షమించండి మరణించండి లేకుండా కాపాడండి ప్రజలని ఇంకొక అవకాశం ఇచ్చి తన మీరు స్థిరపరచడం అని ప్రార్థిస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ రెస్టారేషన్ గురించి మేము ప్రార్థిస్తున్నాం అతను ఎలక్షన్ గురించి ప్రార్థిస్తున్నాం ఆ ఫ్రాడ్ నుంచి మనుషులు విరిపించడం ప్రార్థిస్తాం దాన్ని ఎక్స్పోజ్ చేసిద్దండి మీరు తనమలతని స్థలాన్ని స్థిరపరచండి ఎందుకంటే ప్రాబా ఆ యొక్క అక్కడ ప్రెసిడెన్సీ తండ్రి ప్రపంచం అంతా చెరగొడుతుందని మీరు మాకు కొత్త ప్రెసిడెంట్ మొత్తం ఒకసారి ప్రకటించాలని మాకు చూపిస్తారు నేను మీరే సహాతానుసారంగా మీరు ఏర్పరచుకొని మీరే మనం ప్రార్థిస్తాం ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేస్తాం చేసి ముందుకు వెళ్తాం ప్రార్థించాను అది లీస్ ప్రతాం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ ఇస్తే మీకు వందనాలు ప్రభా కేట్టి ప్రభా వాకించేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తారు ప్రభా పాటల ద్వారా మీరు మహిళలు మీకు వందనాలు ప్రభా పరిశుద్ధ కృపడా మీరు అక్కడ తీవ్రలో ఉంది ప్రభా అనేకులను సిద్ధపడాలా ప్రభా అనేకులను సిద్ధ పరిశ్రమ దేవా ఈ వైరస్ బడిన బడిన వారి నిమిత్తం ప్రాధాన్యత ప్రభా వాళ్ళందరిపైన మీకు కృప జీవించండి మీకు కనికరం చూపించండి ప్రభా వాళ్ళు ప్రత్యుత పడి ముఖరించి ప్రభా ప్రాధ్యం చేసి ప్రభు పాపం నుంచి విడుదల పొంది ప్రభా బా మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో దేవా వాళ్ళందరినీ రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా పరశుద్ధ యొక్క ఉగ్రత మీరు ఆకడ సూచనలని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభా తెలుసుకుని వాళ్ళ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి ప్రభా నడిపింపబడాల సహాయపడండి కృపజయించండి ఏసయా మీకు వందనాలు ప్రభా పరిశుద్ధ మీకు స్తోత్రం దేవా ఏసయా ప్రతి ఒక్క వైరస్ నుంచి ప్రభావ ప్రజలు మీ దగ్గర నుంచి స్వస్థత పొందుకోవాలా ప్రభా మీరు కార్యం జరిగించండి ప్రభా మీరే నిజమైన దేవుడు అని అందరు నమ్మాలా ప్రభా ఏసా వాళ్ళు వ్యాక్సిన్ రాజా మీ విశ్వాసం పెట్టాలా ప్రభా ఏసా మీకు ఎంతో వేలాది వందనాలి ప్రభా స్వస్థత చిహోవా మీరే అని వాళ్ళందరూ కూడా నమ్మాలా ప్రభా ఇంకొకరు లేరని వారు తెలుసుకోవాలా ప్రభా సహాయపడండి ప్రభా ఏసోన్నతడా కాపాడండి ప్రభా కనికరం చేయించండి ప్రభా ఏసా మీ యొక్క కృపలో యోనస్థుల ప్రాధాన్యస్తున్నాం ప్రభా వాళ్ళందరూ కూడా వేసే ప్రభా మీ నామం మహిమపరచాల ప్రభా వాళ్ళ పాత జీవితాన్ని విడిచిపెట్టి మీరు సహాయపడండి వేసే కృప జీవించండియా మీ యొక్క దేవా మీరే ప్రభా మహిమ పున్నమైన ఏసుక్రీస్తు నామం ప్రాధాన్యస్తున్నాం తండ్రి సోద్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవ కృపాసక్త సంపూర్ణ జీవం గల తండ్రి నీకు వర్ణాలుస్తాయా గొప్ప దేవ ఈ గడిచిన కాలం మమ్మల్ని తిరుచితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నయన నా దేవ మమ్మల్ని సజ్జీలుగా నిలబెట్టుకున్నారు ప్రభావ దివారా మమ్మల్ని కాచి కాపాడి ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించినయన నీ కృప వెంబడి కృపను అనుగ్రహించి నడిపించిన విధాన్ని బట్టి నీకు వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు సోదరం ప్రభావ ఇక దీని మీద ఎంతో మమ్మల్ని సజ్జీలుగా పెట్టుకున్నారు ఆయన సృతించే భాగ్యాన్ని మాకు అనుగరించిన ప్రభావ నేను మహిమపరిచేలాగా మీకు స్వరమైన కృపణ మాకు అనుగరించిన వందలేసాయ్యా గొప్ప దేవానికి అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజిస్తూ మహేశ్వరం మీకే కలుగునుక హలూయ నా ప్రభా యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీగా ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వందాలేసయ్య నా నా దేవ అబద్ధ బోధ భయంకరంగా విస్తరించింది ప్రభా అనేకులు ప్రభావ విశ్వాస భ్రష్టుల దాన్ని ప్రభావ మీ ఆత్మ ద్వారా నిర్మాతో మాట్లాడుతున్నారు నీకు అన్న లేసయ నా దేవాస్సు ప్రభా ఎందుకంటే ప్రభావ తన పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ ఆ సత్యని గ్రహించలేరు వాళ్ళు మోసంలోన సత్యం వాళ్ళు గ్రహించలేరు ప్రభా కనికరించి మన అబద్ధ బోధ నుంచి ప్రభు అంతా విడుదల పొందాలా సత్యమైన వాక్యంతో వాళ్ళు నడవాలి ప్రవా మరియు ముఖ్యంగా ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకం వాళ్ళు పొందుకుని ప్రవా సత్యం గ్రహించి ప్రేమించినైనా అనేకులు ప్రకటించాలా ఆ భ్రష్టత్వం నుంచి వాళ్ళు విడుదల పొందాలా ప్రభావా కనికరించమని ప్రార్థిష్టమైన బహు భయంకరమైన కాలాలు మేము ఉంటాం ప్రభావ ఆయన తండ్రి మేము మీ ఏ రీతిగా జీవించాలో ప్రభా మీరే మాకు మార్గం చూపించి నడిపించండి నా దేవ యసు ప్రభా మీకు నూతనమైన అభిషేకం మాకు అందరికి కనిగిరించి నడిపించండి ప్రభావ ప్రతి క్షణం ప్రభ నాయన మీ ఆత్మతో మేము నడిపించబడాలి ప్రభావ నా దేవ ఐసు ప్రభా ప్రతి బలహీనతలను కొట్టివే మేము గొప్ప దేవ ఐసు ప్రభా ఆత్మ పూనులే మేము ముందుకు పోలగాల సాయపడమని ప్రార్థిష్టమైన నా దేవ ఐసు ప్రభాని మీ ఆత్మ చేత నడిపించిన వాళ్ళంతా మీ కుమారులను వాక్యం చెప్తుంది ప్రభా పరశుదాత్మ లేని వాడు నా వాడు కాదని ఓ ప్రభావ మీ ఆత్మతో మీరు నింపబడాలా నాదే అనేకులు ప్రభావ పరశురాత్మ పొందుకునే ప్రయాసం వాళ్ళు పొందుకోవాలా ప్రభా వాళ్ళకి విధానంలో మీరు చూపించాలా వాక్యం ప్రకారం ఎందుకంటే ప్రభా ఎంతో తెలియదు ప్రభా పరశుదాత్మ అభిషేకం అంటే తెలియదు నాయన ప్రభా కనికరించిన బిడలు ప్రభా నా తండ్రి సత్యాన్ని తెలుసుకుని ఆరాధించాలా ఓ ప్రభా నాడు ప్రభా అపోలో అనేవాడు ప్రభా సేవ చేస్తుంది కాని ప్రభా పరశురాత్మ పొందుకోలేదు ప్రభావ పౌలు వచ్చి చెప్పేంత వరకు ప్రభావ అర్థం కాలేదు ప్రభావ వాళ్ళు పొందుకున్నారు ప్రభా పౌలు చెప్పిన వాక్యానికి ఓ ప్రభు ఇదే జీవితించు పరిశురాత్మ పొందుకున్నప్పుడు ప్రభు భాషలతో మాట్లాడదేవి నేను సూచించిన ప్రభావ గొప్ప సేవకులు తయారైన ప్రభావ అలాంటి సేవా జీవితంలో ప్రభు అనేకులు మీరు నడిపించమని అలాంటి గొప్ప సేవ ప్రతి సంఘం చేయాల ప్రభావ సంఘాన్ని పరిశుధాత్మతో నింపనే ప్రభావ కృపవారాల చేత నింపన గిఫ్ట్స్ ప్రభావ తిరిగి పొందుకునే ప్రభావ నిన్ను శుతించలాగన నిన్ను మయంపరచలాగన నీ నీతి సత్యాన్ని ధైర్యంగా అనేకులు ప్రకటించాల గొప్ప ఉద్యమంతో ప్రతి క్రైస్తవ సమాన్ని నింపనే ప్రభావ గొప్ప గొప్ప సేవకులు ప్రభావ ప్రతి సంఘం నుంచి బయటికి రావాలా ప్రభావ నా దేవా భూత్ నలకలు సేవకుల సేవకులు తయారు కావాలి ప్రభావ వాటికి బలమైన సేవ ప్రభా యుగ సమాప్తులు మీరు జరిగించిన వన్నాలు ప్రభావ గొప్ప దేవానికి స్తోత్రం మీరు ఆకడ ప్రభా ఎంతో సమీపంగా ఉంది ప్రభావ అంచుకు మేము వచ్చేసినాం ప్రభావ ఆయన ఈ లోకపు రాజ్యాలన్నీ పతనమయ్యే టైం దగ్గర ఈ రాజ్యం స్థాపించడానికి టైం ఆసన్నమైంది ప్రభా బహు త్వరగా ఉంది ప్రభా ఆయన మా విమోచన జన్మ ఇంకా చాలా దగ్గరగా ఉంది ప్రభావ ఈ వన్నాలు ప్రభావ కానీ ఆయన ఇస్తు మీరు ఒక పని మీరు మాకు అప్పచెప్పినారు ప్రభా ఆ పని మీద సంపూర్ణంగా మేము దానికి న్యాయం చేకూర్చాల ప్రభావ మీరు ఇచ్చిన తలాంతులు మీ మాయమద్ద వాడుకోవాలా మీరు తిరిగి వచ్చినప్పుడు దాన్ని లెక్క చూసుకుంటున్నారు ప్రభావ కాబట్టి మీరు లెక్క మీ ఇచ్చిన దాన్ని మేము తిరిగి మీకు అప్పచెప్పాలా ప్రభానం నూరంతులుగా మేము ఫలించాలా ఒక తలాంతి ఇచ్చే రెండు తలంతులుగా ప్రభావం విస్తరించి బహుగా ఆయన మీరు ఫలి ఫలపరితమైన జీవితం జీవించాలా అన్నికులు జీవింపజేయాలి మీ తట్టు నడిపించాలా అన్ని కృపా భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని వైరస్ బాధితులు అందరు మీరు స్వస్థపరచమని ప్రాదిష్టమైన ఇంకా వైరస్ మా మధ్యనే ఉందని ప్రభావ మీరు మాకు జ్ఞాపం చేసిన మీరు మాట్లాడినారు ప్రభావ నాయన ఇది మా మధ్యనే ఉంది ప్రభావ ఆయన మీరు జాగ్రత్తగా జీవించను అన్నారు ప్రభావ కాబట్టి మేము ప్రతిక్షణం జాగ్రత్తగా జీవించాలా మరి విశేషంగా వైరస్ బాధితుల పడిన వాళ్ళందరి కోసం మేము ప్రార్థించాలా ప్రభా నాయన ఈసు ప్రభా తండ్రి ఏజుకల్ గ్రంథం చెప్పిన వాక్యం ప్రకారంగా ప్రభావ మేము నిలబడాల ప్రభా నా తండ్రి ఈసు ప్రభా ఆ తెగుల నుంచి ప్రభావితం మనుషులు బిడలు పొందలాగిన వాళ్ళు మీ తట్టు మేము నడిపించాలా ప్రభావ ఆయన ఈసు ప్రభావ ఇంకో అవకాశం ప్రభావ బిడలకు ఇవ్వమని ప్రార్థిస్తుంది కనికరిని చూపించను కృప చూపించను ఆయన ఆ కలవరిశిలో మీరు చెప్పిన ప్రేమను మరోసారి జ్ఞాపకం చేసుకుని ఆయన కనికరించమని ప్రాణించిన బిడల పట్లనైనా వాళ్ళ జీవితాలను మీరు సమర్పించుకోలాగా ఆయన ప్రతి బిడ్డ ఆకర్షించుకొని ప్రభావ ఆనాడు తెగులతో నశించిపోయిన వాళ్ళంతా ప్రభావం మోసి అక్క ఇతడు సర్పంచేసినప్పుడు ఎవరైతే అన్న చూస్తారో వాళ్ళు ప్రతి ఒంటి కాబట్టి ప్రభావ మీ సెలువు మరణం వైపు చూసిన వాటితో ప్రతి రక్షణ బొంతులు వాక్యం చెప్తుంది ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను ప్రభావత మీతో ఆకర్షించుకొని ప్రతి ఒక్క బిడ్డ మీ చూడాల ప్రభావ ఈ లోకంలో ప్రభావం మనుషులు ఆశ్రయించకంటే ఓ ప్రభా రాజును ఆశ్రయించుకుంటే యహోవాన్ని ఆశ్రయించడం మేర వాక్యం జ్ఞాపకానికి వస్తుంది ప్రభావ అది వాళ్ళు అర్థం చేసుకోవాల ఒకప్పుడు ప్రకటించినారు ప్రభా ప్రయత్న పం కానీ ఈ రోజు ప్రభావ ఏదో దేని కొరకు ఏదో పొందుతున్న ప్రయాసపడుతున్నారు వ్యాక్సిన్ కోసం ప్రయాసపడుతున్నారు కానీ స్వస్థపచ్చే దేవుడు మీరని ప్రభావాలు గ్రహించలేని పరిస్థితులు ఉన్నారు ప్రభా కనిపించిన ప్రాదేశం కృపజూపించినయన వాళ్ళు కనువిప్పి కలిగించిన వాళ్ళ ఆత్మ నేతలు ఇప్పిన వాళ్ళు గుడితనం తొలగించిన అయినా ఓ ప్రభా హృదయాలను తెరవండి ప్రభావాల మనసులు విప్పండి ప్రభావ ఆయన మీతో ఆకర్షింపబడాల ఓ ప్రభావ మీరే స్వస్థపరిచే దేవుడిని ప్రభు తెలుసుకోవాలా ప్రభా ఆయన అనేకులు ప్రభా ఆ సత్యం గ్రహించి నేను ప్రేమించాల ప్రభా ఆయన ఇసుకు అలాంటి కాలంలో మేము ఉంటున్నాం మీరే మాకు సహాయకులు ఉన్నారు ప్రభా నా తన్ని ప్రతి దశలో నేను ముందుకు పోవాలి ప్రభావ అనేకులు ప్రభావ ఈ వాక్యం ప్రకటించి మీ తట్టు మీద నడిపించాల ప్రభావ సేవలు అందరూ నడిపించి మనం ప్రారంభిస్తాం గొప్ప దేవ ఈ సయానికి వన్నాలు ఈ గ్రూప్ ఉన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ దీవించండి ఆశీర్దించి నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి ఇంకా ఎంతమంది రాలేదు ప్రభు ఆ కుటుంబాలు కూడా మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభావ నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షన్లు పెట్టుకొని ప్రభు వాళ్ళ పిల్లలు కూడా మీ తట్టు నడిపించుకోవాలా భయంకరమైన కాలంలో ఉంటుంది ఎవరిస్తులు ప్రభు వాడు భయంకరంగా వాడు పడుతున్నాడు ప్రభు దుష్టుడు ప్రవ్వాడు వాళ్ళలో పడిపోయినారు ప్రభావ్వాడి చర్యలో పడిపోయినంత వాడిని గద్దించండి ప్రవ్వ ఆ చర్యల నుంచి వాళ్ళు విడుదల పొందాలి ఎవరినస్తులు ప్రభు యాక్సిడెంట్తో భయంకరంగా ప్రవ్వా దాన్ని ఎంతో మంది చనిపోతున్నట్టు ఎంతో హాస్పిటల్ ఫాలో అయినారు ప్రభా తన బిడ్డల పట్ల మీ కనికరించి చూపించే ప్రభావా మీ బిడ్డలు ప్రభు మీరు ఇచ్చిన స్వాసం వాళ్ళు ప్రభావ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు కాదు ప్రభావ తండ్రి మీరిచ్చిన సంతానం మీరిచ్చిన బహుమానం ప్రభా ఆ బిడ్డలు మీరే కాపాడమని ప్రార్థిస్తామైనా వాళ్ళ పాపం క్షమించండి మీ కనికరించుపించను అయినా ఆ బిడ్డలకు మరొక అవకాశం ఇవ్వండి ప్రభావ మీరు దర్శించండి మీరు మాట్లాడండి ప్రభావా బిడ్డలు మీతో ఆకర్షించుకోండి ప్రభావ ఆయన ఆ టైంలో ప్రభుత్వం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి రావాల బిడలు ఆయన ఓ ప్రభావ తండ్రి మీ వాక్యం వాళ్ళకి గ్యాప్ కనికి రావాలా ప్రభావ మిమ్మల్ని తెలుసుకోవాలా ప్రభావ నా దేవనాన్ని స్వస్థపర్చని వాళ్ళు ప్రార్థన వాళ్ళు నోటి నుంచి రావాలా ప్రభా వాళ్ళు పశ్చాత్తాపం రావాల ప్రభా ఆ రీతి ప్రతి బిడ్డని ఆకర్షించుకుని రక్షించుకోమని ప్రార్థ్యం అయినా ఎవరిస్తున్నంత గొప్ప సేవుకులుగా తయారు కావాలా ప్రభావ్వాదే వాళ్ళకి ఎన్నో స్కిల్స్ మీరు ఇచ్చిన ఎంతో చదువు ఇచ్చినారు ప్రభావ అది మీ మహిమ కొరకు అది వాడుకోవాలని నేను మహిమపరచాల వాళ్ళ ఉద్యోగ స్థలాలు అన్నిట్లో మీరు ప్రతి చోట మీ కొరకు బిడ్డలను సాక్షి పెట్టుకోండి నైనా నీకే వన్నాలి సయ ఇక వాక్యాలను వింటున్న గ్రూప్ లో ఎంతో మంది వాక్యాలను ప్రపంచ దేశాలు వెళ్ళిపోతున్నాయి ఈ వాక్యాల ప్రభావ విన్న ప్రతి ఒక్క బిడ మీరు ఆశీర్వించండి ప్రభావ ప్రతి బిడ మీతో నడిపించుకోండి ఆయన గొప్ప దేవ్యాన్ని ఎంతో ఓ ప్రతి భయం కాలంలో ప్రభావ మేము ఉంటున్నాం ప్రభా ఆయన ఈ సత్యం తెలుసుకోవాల ప్రభా ఈ యొక్క వర్తమానం తెలుసుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలా ఓ ప్రభావి జాగరకులుగా ఈ ప్రతి ఒక్కరు జీవించాల ప్రభావ ఆ చావె నిన్న మిగతా ఒక గుంపును ప్రభావ మీ సరిగి మేము తీసుకొని రావాలి ప్రభావ జాగరూకులుగా మేము ఫస్ట్ మేము తయారు కావాలి ప్రభావ ఆల్రెడీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీకు నూతనమైన అభిషేకాన్ని గ్రహించండి ప్రతి చోట మీ కొన్ని మమ్మల్ని పెట్టుకోండి నా దేవ ఐసు ప్రభావ మార్కం దా బిడగన్ సంపూర్ణ పూర్ణ స్వస్థ బిడకు దిడగ దేవ ఇంతవరకు ప్రభావ మీరు బతికించనీ వందాను ప్రభావ సమస్త ఘనత మహిమ నీకే ప్రభావా గొప్పదేవ మల్టీ మెరకల్స్ ని చేసిన మీకు కార్యమేస్త ఇది మనుషుల వల్ల కాదు ప్రభ నా దేవ మీ వల్ల కలిగింది ప్రభా నీకే మహిమ నాయన నీకు ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించినారు ప్రభా గొప్ప మెరకల్స్ ని చెప్పిన ఒక వాక్యం ప్రకారంగా మీరు అద్భుతాలు చేసిన దేవుడు వేస్తాయని వందన మరి విశేషమైన అద్భుతాలు ప్రభావ త్వరలో మీరు చేయబోతున్నారు నాయన అది మేము చూస్తాం ప్రభావ ఎందుకంటే నీ నామం మహమరచబడాల ఏ సుక్రీస్తున్నామో అనేకలు ప్రభా చాటింపబడాల ప్రభ ఓ దేవానికి కొందాలు చెల్లిస్తాం ప్రభావాలని సేవలు బతుకు నడిపించండి ఓ ప్రభు జాన్ బ్రదర్ ఓలా నైనా ప్రభాక అరుణ్ బ్రదర్ గురించి ప్రార్థనిస్తాం బిడకు తాకని ప్రభ అవయాలకు సంపూర్ణమైన స్వస్థతను ప్రకటిస్తాం ఏ సుక్రీస్తు నామం నా మీరు స్వస్థపచ్చండి ఆ బిడ్డను క్షమించండి మీ కనికరిని చూపించమని ప్రార్థిస్తాము తల్లులకు ఆధారం దండి ప్రార్థన చేసిన దండి విశ్వాసంలో కుంగిపోకుండా చోలిపోకుండా ప్రభా బిడ్డలు మీరు బలపరచండి స్థిరపరచండి ఓ ప్రభావ నాలుకొండ రోజుల కుటుంబం కూడా మీరు బలపచ్చండి ఇస్తే ప్రభావ స్థితిపచ్చుకు మంచి ఆరోగ్యలు దేయండి మెంది స్థిర మనసు కలిగే ప్రభు విశ్వాసం నుంచి తొలిగిపోకున్న ప్రభు బలపచ్చిన కుటుంబాన్ని బంధువులందరినీ దీవించాను ప్రభావ్ ఆ సంపూర్ణంగా హీలింగ్ దయచేసి పతి అవయవాలకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధం నామవున సంపూర్ణ హీలింగ్ దయచేసి తిరుగు రెస్ట్ ఉద్యమం ప్రార్థిస్తున్నాం బైక్ అతని ప్రతి బాడీ అంతా ప్రవ ఆయన మీరు రక్త ప్రోక్ష దయచేయండి ప్రభావ నా దేవానికి వర్ణాలి అంత మీ సాంఛితం నడిపించండి నడిపించండి నూతన అభిషేకం మాకు అనుగ్రహించండి మేము మరి వంతు సారలం చేసి మీరే నడిపించు ప్రభావం అందరినీ సిద్ధపరచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుధ నామూన ప్రార్థించున్నాం తండ్రి ఆమె జీవం వల్ల తండ్రి గొప్పదేవా నిన్న నిరంతరం ఎతరైతే ఉన్నదేవా అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చేయవాడా తండ్రి వాక్యంతో ప్రతిదిన మాకు మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిస్తూ స్థిరపరుస్తున్నది మీకు వదనాలు ప్రభ నైనా మీకు అవి తండ్రి ప్రభాయం గాను నుండి మేమేమీ చేయలేము ప్రభా అటు జీవితం వాళ్ళు అంటే తండ్రి ప్రభా మమ్మల్ని సరిచేయండి ప్రభా సమాధానం దయచేయండి ప్రభా మీరు తప్ప మాకు వివరణ లేదు తండ్రిల రక్షతండ్రి నాయనా తండ్రి ప్రభా నన్ను కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవుడు అవుతండ్రి చీకటి నిలబెట్టిన దేవుడు అవుతాండ్రి సమస్తూ సాధ్యము ప్రభుత్వ ప్రభావ తండ్రి దిన చేతులు చాచిస్తున్నావు ప్రభావ అందుకు వందనాలు ప్రభా కృతజ్ఞతలు ప్రభు స్వతరాలను చెల్లిస్తున్నావు ప్రభుత్వాలు ఈ దినం గురించి మీకు ప్రార్థిస్తుంటున్నా తండ్రి ప్రభా గడిచిన కాలమంతా భద్రపరుచినారు ప్రభా నా ఇంకా తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమపరచాలి తండ్రి మిమ్మల్ని సంతోష పెట్టి తండ్రి మీ చిత్తము సంపూర్ణంగా జరిగించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని వేడుకొని చుంటున్నాం తగ్గించే స్వభావాన్ని దయచేయండి స్వన్నీని తొలగించండి ప్రభావ తండ్రి ప్రభాయన ఈశ్వర గురు భోజనంలాగా మేము బ్రతకకుండా తండ్రి ఆ యొక్క చేతికి మీరు అప్పగించే రోజు మా జీవితాన్ని రాకుండా సాయం చేయండి ప్రభావ బలపరచండి మాకు క్రీస్తుల స్థిరత్వం దయచేయండి తండ్రి ప్రభా బ్రతకుట క్రీస్తు ఏవైతే లాభము అనే విధంగా బ్రతకుటకు సాయం చేయండి వీళ్ళు సంపూర్ణంగా మీలో సంపూర్ణంగా ఫలిస్తే మీకు సంతోషం అని మాట్లాడినారు తండ్రి ప్రభా నాయన మేము అటు సంపూర్ణంగా ఫలించేది ఆయన చెట్టు వాళ్ళ ఎందుతకు తీదల వల్ల ఎందుకంటే మాకు సాయం చేయండి బలపరచ ప్రభా జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం జాస్వాణ్ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా నాయన ఆ బిడ్డకి ఉన్న యొక్క సమస్యలు తండ్రి ప్రభా మీరు తిరిగి ఉన్నారు ప్రభా ఆ కృప చూపించండి అతను అది ఏదైతే దొంగిలించి వెళ్ళారు ఏమో ఏడంతలుగా తిరిగి చెల్లితే ప్రభావం సహాయం చేయండి బలపరచండి ప్రభా ఆ బిడ్డని ఇంకా మీరు తండ్రి అనేకమైన అద్భుతాలు జరిగించండి మీరు చేసిన వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఆశ్చర్యాలు చేసినారు ప్రభా వందనాలు స్తోత్ర తండ్రి మరి వైమరి ఆంటిని భుజాల నొక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభుత్వ దయచేసి అదే మాదిగా మా త్రి అనే కుళ్ళు తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు ప్రభా నైనా వారిని అందరినీ భద్రపరుస్తూ కాపాడమని తండ్రి మీరు కాపాడినందుకు వందనాలు చెల్లిస్తుంటారు నైనా అదే మరి కోవిడ్ పేషెంట్లకు ఇమ్యూనిటీ దయచేయండి స్వస్థ దయచేయండి వారికి రక్షణ దయచేయండి ప్రభావ కోవిడ్ వచ్చిన వాళ్ళందరికి ఒక హెచ్చరిక అని మాతో అనేక మరలు మాట్లాడినారు ప్రభా తిరిగి జన్మించలాగిన అందరికీ అవకాశం దయచేయండి ప్రవా ఆయన మీరు పేదవారి కోసమే రక్తం కార్చున్నారు అనారోగ్యం వారి కోసం రక్తం కార్చున్నారు తనరి ధనవంతుల కోసం వ్యభిచారుల కోసం దరిద్రుల కోసమే రక్తం కార్చున్నారు ప్రభా ఎవకర్ని విడిచిపెట్టకండి ప్రభు సహాయం చేయండి బలపరచండి తండ్రిగా నీడగా ఉండండి నాయన దీనిలో ఉన్న సేవకుల గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా కుండలలో అడవులల్లో నాలుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రార్థి సేవ పాస్టర్లను సేవకులను ఇవాజలిస్టులను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారిని బలపరచండి అయ్యా వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా వారి ప్రాథములు ఎంతో సుందరములు ప్రభా నానా వాళ్ళు నాయన సరైన ఆహారం లేక నాయన కాళ్ళకు సరైన చెక్తులు లేని పరిస్థితుల్లో కూడా తిరుగుతారు ప్రభా వారిని ఇంకా బలపరచారు అదే మరి ఆత్మసాక్షులైన మీ బిడ్డలు ఎవరైతే బాధలకు గురి చేసి చంపి ఉన్నారో హింసించి ఉన్నారో వారికి రక్షణను కలిగి చేయండి ప్రభావ వారి జీవితాల్లో తండ్రి ప్రభావ అద్భుతంలో జరిగించండి ప్రభావ చీకట్లో నుంచి వారు ఎలుగులోకి సాయం చేయండి ప్రభా నాయన మేము కూడా అతి ధైర్యం కలిగి సువార్తను బోధించిన రంగా ఉండేటకు సాయం చేయండి ప్రభావంగా మేము మాదిరికరకంగా నిలబడి తక్కు సాయం చేయండి ప్రభా నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉన్నదిగా నాయన మేము ప్రతిదినం పరీక్ష చేసుకోవాలి ప్రభా ఎట్లా నిల్చుందామా పడిపోయినమా అని నాయన జ్ఞాపకం చేస్తూ రమ్మని వేడుకు మీకు వందనాలి ప్రభా నా మనసు మెత్తనదిగా ఇచ్చిందని వేడుకొని తింటున్నాం మీకు ఇష్టంగా ఉంది లాగ సహాయం చేయండి బలపరచండి దీనిలో ఉన్న ప్రతి సభ్యుడిని బట్టి మీకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా ఆశీర్వదించండి ఇంకా అనేకమైన గొప్ప మర్మములతో మాతో మాట్లాడండి ప్రభా అయినా తగ్గించుకుంటున్నాం ప్రభా మిమ్మల్ని హెచ్చిస్తుంటుంది ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ మా మా ప్రభు మీ త్రికుమారుడు పరిశుద్ధ నామని ప్రార్థిస్తాడు వేడుకుంటున్నాను తండ్రి పరిశుద్ధు వందనాలు స్థుతుంది ఈ భయంకరమైన దినాల్లో మేము ప్రభావ మీరు వెళ్ళినప్పుడు మీకు కాబోలు మాకు దయచేయండి మేము వెళ్లే ప్రతి చోటునైనా మీరు మాకు తోడై ఉండండి ప్రభు మా కుటుంబాలు మాకు ప్రభు మీరు రక్షణ దయచేయండి కానీ ఎవరెవరైతే ఈ స్వార్థ లేకుండా ప్రభావి ప్రభావం అందరికి అర్థం అవుతుందా అటువంటి జ్ఞానం ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు వైరస్ బాధితులకి మాలకం బేర కుటుంబానికి అరుణంబేరే కుటుంబాలకి అందరికీ స్వస్థత సమాధానం కలుగునిగాక ఆ మెయిన్